మూడు పనులు అయజేస్తుంది చూస్తున్నది అదే చూడబడేది అదే చూడటము అదే చూడండి దృశ్యం అన్న దాంట్లో దృశ్యము అదే దర్శనము అదే ద్రస్త అదే ఏమంటే ఈ మూడు అయి ఉండాలంటే అది దృక్ స్వరూపమే అయి ఉండాలా స్వరూపంలో వేరే ఏమై ఉండాలి స్వరూపంలో అది ఎప్పుడు దృక్కే అయి ఉన్నది దృగ్ బ్రహ్మ దృశ్యమాయ అద్వైతం అంతా ఒకే ఒక సూత్రం మీద ఉంది ఏమిటది దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంతిండి మహ నీకేదన్నా కనపడి లోపల కనపడి బయట కనపండి ఉదాహరణ చెప్తా ఇప్పుడు ఎంతో కాలంగా ఉపాసన చేస్తూ ఎంతో కాలంగా తెలుసుకోవాలి అనుకుంటున్న ఈశ్వర సాక్షాత్కారం జరిగింది ఇలా జరిగింది ఇలాలో జరిగితే దాని ప్రభావం బలంగా ఉంది సరేపోయి కళలో జరిగింది అక్కడ కూడా బలంగానే ఉంది ఇలలో జరిగిన కలలో జరిగిన ఈశ్వరుడు ఈశ్వరుడే కదా పేరుగా ఉన్నాడా నీకు వేరుగా ఉన్నట్టుగా తోచిందా ఒకటే అయి ఉన్నట్టు తోచిందా అనేది వెరీ ఇంపార్టెంట్ కనబడిందండి అంటారు అందరు అందరు సాధకులు ఏం చెప్తారు అమ్మవారు కనపడిందండి అయ్యవారు కనపడ్డారు ఇళ్ళలోనా కళలోనా అయితే ఇళ్ళలోనో లేకపోతే కలలోనో లేకపోతే రెండింటిలోనూ ఎప్పుడూనండి మరి బాబావారు దర్శనమిస్తే నాకేమైనా జరుగుతుందంటారండి ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారండి ఏమైనా ప్రయోజనం జరుగుతుందంటారండి ఏమైపోయాడు ఇప్పుడు ఎంతసేపు దృశ్యము దర్శనము దృష్ట ముప్పేట ఎందుకే ముప్పేట దాడి అని చెప్పేది ఈ జీవభావంలో అంతా త్రిపుటికి సంబంధించినటువంటి పరిజ్ఞానమే ఉంటుంది ఏమండి నాకు ఫలనాది వాళ్ళు కనపడిందండి మీకు చెప్దాము అనుకుంటున్నాను అంతే అయిపోయింది నాతో చెప్పేస్తే ఓపెన్ అయిపోతుంది సరేనమ్మా ఇప్పుడు ఈ ఈ దర్శనం వల్ల నువ్వేం ఏం పొందావు ఏం నిర్ణయం అయింది నీకు కొని ఏం అధిగమించావు అని అడిగాం అనుకోండి అదేం తెలియలేదండి ఇంక అంటాడు అదేం తెలియకపోతే మరి ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏం కలిగినట్టు ఎక్కడ కలగాలి ఇప్పుడు నీకు అవిభాజ్యము ఏకము అద్వయము అనంతము అప్రమేయము అయినటువంటి ఆత్మస్వరూపం అయినటువంటి బ్రహ్మస్వరూపం ఇది నాకు నిర్ణయం అయిందండి అన్నాం అనుకోండి ఇంకప్పుడు ఈ కనపడటాలు కనపడటాలు ఉంటాయా ఇలా కళ ఉన్నాయి అప్పుడు లేవు అవస్థాత్రయమే లేనివి సృష్టి స్థితి లయాలే లేనివి ఇవన్నీ లేనివని తెలుసుకోవడమే స్వరూపజ్ఞానం ఉన్నయి ఉన్నాయి ఉన్నయి అన్నంతకాలం ఈ త్రిపుటి ఉన్నది అన్నంత కాలము త్రిపుటికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా నీలో సీజంగా ఇది లేనిదని నిర్ణయం అయినప్పుడు మాత్రమే తత్ప్రతిఫలమైనటువంటి వృత్తి లేకుండా పోతుంది చదవ వృత్తితో చైతన్యము కలియుట అనేది ఫల వ్యాప్తి వలన వృత్తి వ్యాప్తి జరిగి విషయానుభూతి కలుగుతుంది అది సంగతి ఇదేగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఏదైనా తోచింది తోచిన దాంట్లో వీడు ఊరకున్నాడా వ్యాపించాడు వ్యాపిస్తే ఏమైంది వ్యవహారం వచ్చింది వ్యవహారం వస్తే ఏం చేసాడు ఏదో పని చేసాడు చేస్తే ఏమైంది ఫలితం వచ్చింది ఫలితం మళ్ళీ ఎవరికి వచ్చింది వాడి దగ్గరికి వచ్చింది ఈ గొడవ అంతా వచ్చింది అయ్యా తోచడం వల్ల వచ్చింది జానామీతి తోచి తోచనమ్మ తోటి గొడవలు పుట్టింటికి వెళ్ళిందని మన పెద్దలు సామె చెప్తారనమాట అక్కడికి ఆవిడకేం పని పాట లేదనుకోండి ఏం చేస్తున్నట్ట వాళ్ళ పుట్టింటికి వెళితే ఏదన్నా ప్రయోజనం కనీసం ఎక్కడికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళాలి ఆవిడ ఉంటే ఆవిడ ఉండాలి ఆవిడ ఉంటే ఆవిడ ఉండకుండా ఎక్కడికెళ్ళిందట తోటి కోడలు పుట్టిర్లు ఎక్కడుందా అని వెళ్ళి అక్కడ ఆవిడ వెళ్ళిండి వెళ్తే ఏం చేయాలి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావమ్మా అని అడిగిందట అదేంటండి అలా అంటారు మా తోటి కోడలు పుట్టిర్లే కదా అందుకని వచ్చానండి అంతట సరే అయితే ఉండదండి ఎంతకాలం ఉంటుంది ఎంతసేపు ఉంటుంది మన వ్యవహారం అంతా ఇదే మనకు వృత్తి మన మనసులో ఏర్పడే చిత్త వృత్తులన్నీ తోచి తోతనమ్మ తోటి కోడలు పుట్టింటికెళ్ళటం లాంటిది అనమాట ఎంతసేపు ఉంటాడు వీడి వృత్తిలో మళ్ళీ వెనక్కి రావాల్సిందే స్వరూప జ్ఞానం ఇష్టడై ఉండవలసిందే అక్కడ ఎంతోసేపు ఉండడానికి వీలు కాదు ఎంతోసేపు ఒకవేళ ఉన్నా అది ఉండనిస్తుందా ఉండని వాడు అది ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇచ్చేస్తుంది సుఖమో దుఃఖమో ఇచ్చేస్తుంది ఏదో వ్యవహరిస్తాడు ఏదో వ్యవహరిస్తే వాళ్ళు ఊరుకుంటారా సుఖమో దుఃఖమో ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఏం చేయాలి మరి ఇప్పుడు నా కుదరదులేండి అని వచ్చేస్తాను మళ్ళా ఇలాగా మానవుడు రోజు లేస్తూనే అవస్థాత్రయం అనేటటువంటి వృత్తిలో ప్రవేశిస్తున్నాడు అవస్థాత్రయం తర్వాత వచ్చిన వృత్తిలో ప్రవేశించడం లేదు అసలు అవస్థాత్రయమే వృత్తి జీవభావము జగద్భావము అసత్య నేను ఎట్సెట్రా ఎట్సెట్రా ఎన్న చెప్పుకుని ఏ దర్శనం ఎలా చెప్పినప్పటికీ అదంతా దేంతో మొదలైంది అవస్థాత్రయంతో మొదలైంది అసలు మొదటి వృత్తి ఆ అవస్థాత్రయం ఆ వృత్తి అనేటటువంటి ప్రతిబింబం ప్రతిబింబంలోకి చైతన్యం చేరిపోయింది చేరిపోయి అవస్థాత్రయమే